అందరికీ మూసుకోండి ప్రభా పరస దేవ ఇజ్రాయల్ గొప్ప దీవానికి శోతం పరసన్న దేవానికి అతి పరిశుద్ధ పరిశుద్ధు శక్తి మంతుల నిన్న రేతి ఒకే రీతిగా దేవానికి శోతం ఈ రోజు వాక్యంలో ప్రభా ఈ ధన్యత ఇచ్చు నా దీవానికి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధ ఆత్మ సహాయం చేయండి నా దివానికి రాణి బిడ్డలు నడిపించి సైతాన్ దయాలు కాల్చితో మీరు ఆకలి భావ సమీపించింది నాదివ మీరు పరిస్థితి ఈ లోకంలో ప్రభా ఆత్మధ జీవించాలా ఆత్మ నడిపి జీవించాలా వాక్య ధర మాట్లాడి పాట నడిపించి అతి సైతాండగా కలిగించి మీ సన్నిధి దించి మీరే మాయింపను మనీ పాట పాడతారు ఒడ్డు చేరి తిని ఎదుట నిల్చునప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా త్మనైనా నేను రాక్షి పకాయసు వటి చే తులతో నిను దర్శిన్ చుట తగునా వడ్ చే దర్శీన్ తగునా ఆత్మలందు వాంచలేకా సోమరులైకాన్ వేద పరచువార నాడు చింత తోడనిల్తురు వేద పరచువారనాడు చింత తోడల్తురు త్మనైనా నేను రక్షిం పకాయసు వటి తులతో నిన్ను దర్శిన్ తగునా వటి నిన్ను దర్శిన్ చుటునా స్వరక్షణ నిచనదే అయినా ఫలింపను చూడ కష్టపడ నైతిని అయినా ఫలింపు చూడ కష్టపడా నైతిని ఒక ఆత్మనైనా నేను రాక్షి చేతులతో నిన్ను దర్శిన్ చుటా తగునా వటి చేతులతో నిన్ను దర్శిన్ చోట తగునా కాళ మెల్ల గడిచిపోయి మూసపోనయ్యో గడిచి నా టలమ ఏ చి నూరా దది గడిచి నా కాలమ నురా దీ వనైనా నేను రక్షి పకాయసు వటి చేతులతో నిర్శిన్ చుటా తగునా వటి చేతులతో దర్శించుట తగునా ఒడ్డు చేరి నీదుట నిల్చునాప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా త్మనైనా సిగపడి పోదునా వకాత్మనైనా నేను రక్షిం పకాయి వటిలతో నిర్షిన్ చుట్ట తగునా టి చేతులతో నిన్ను దర్శించుట తగును భక్తులారధైర్యముతోడ లేసి ప్రకాశించుడి భక్తులారధైర్యం చేసి ప్రకాశించుడి ఆత్మలసునోద చేరునాట్లు చేయుడి ఆత్మలల్ల ఏసునోదకు చేరునాట్లు చేయుడి ఒక ఆత్మనైనా నేను రాక్షంపకాయసువా నేను రాక్షిం పకాయసువాటి చేతులతో నిన్ను దర్శించుటా తగునా వేతులతో నిన్ను దర్శించుటా తగునా అలా లియా థ్యాంక్ యూ చేస్తారు ప్రిస్ అందరికీ మరి వాక్యం విలంలోకి ముందు కొన్ని ప్రే రిక్వెస్ట్లు ఉన్నాయి మరి ముగ్గురుగా చేద్దాము నాలుగు అంశాలు ఉన్నాయి సారీ నాలుగు ప్రే రిక్వెస్ట్లు ఫస్ట్ సుజాత చేస్తారు తర్వాత సంతమ్మ సిస్టర్ తర్వాత నేను చేశాను మరి ఫస్ట్ ఏంటంటే భాష బ్రదర్ గారు కట్ట రెండు కిడ్నీ ఫెయిల్ ఫెయిల్యూవర్ అంట ఆయన స్వస్థత పొందాలని ప్రార్థించండి ప్రార్థించండి ప్రేజలర్ అందరికి ప్రేజల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగణడవు సర్వశక్తి మంత్రుడు మీ పాద సన్నిధిలో ప్రభ ఈ సాయంత్రకాల సమయం అయినా విజ్ఞాపన ప్రార్థనలతో ప్రభా మీ ముందుకు వచ్చినాం తండ్రి ప్రభ మీ యొక్క గొప్ప కనిగరం బట్టి మమ్మల్ని అందరినీ కాపాడిన దేవుడు ప్రభ బ్రదర్ విషయంలో కార్యం జరిగించండి అంధకారం మంత్ర చీకటి దురాత్మ సమూహాలు ఏ సయ్య శక్తి గల గాక ప్రభనతని మరి యొక్క బిడ్డ యొక్క కిడ్నీ ఫెయిలియర్ని ప్రభనతని మీరు ముట్టండి ప్రతి అవయంలో మీ జీవముని పోయండి ప్రభన తండ్రి ప్రతి అవయంలో ప్రభనతని మీ యొక్క నతండ్రి ప్రభ రక్తంలోని శక్తిని ప్రభా దయచేయండి నా బిడన్ ప్రభ మరి స్వస్థపరచండి ఆయన నాటెండి ఆ బిడ్డకు కావాల్సినటువంటి ప్రభ మరి బలమును ప్రభా ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి ప్రభ బాడక చుట్టూ ఆ బిడ్డ చుట్టూ ప్రభం యొక్క అగ్ని కాంచవేయండి దూతలకు కావదలతో నడిపించండి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి ఆయన ప్రభా యొక్క ట్రీట్మెంట్ అంతట్లో కూడా ప్రభం యొక్క నచ్చే సన్నిధిలో ప్రభ నెండి ఆ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభ నతండి ఆ బిడన్ మీరే స్వస్థత పరచండి మీ గాయపన హస్తములతో ముట్టి ప్రభా సంపూర్ణ శక్తిని ప్రభ మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం నతండి ఆ యొక్క స్వస్థత గురించి ప్రభ కుటుంబ సభ్యులందరూ కూడా నాతని వేచి ఉన్నారు నాయన అతడి ఆ యొక్క కన్నీటిని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభ అత్య సమాధానకరమైన ప్రభా జవాబు నా బిడన విషయంలో దయచేయమని ప్రభ మీ చేతులకు బిడన్ ప్రభ మీరు అప్పజెప్పుకుంటున్నాము కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ మీరు ప్రార్థించండి పేరు చెప్పాలి సరే స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రవ్వా పర్శుద్ధుడా గొప్పదేవాసయ్య ఈ బంగారు పాదాలకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలను అయినా ప్రభా యొక్క సమయంలో ప్రభా మాతిచ్చు విధానం కొడిపే నీకు వందనాలైనా పరిశుద్ధానికి స్తోత్రాలను అయినా భాషద్రద గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవానికి వందనాలైనా బ్రదను ప్రభా మీరు ముట్టండి తాకండి నడినెత్తి మురుకొని ప్రభా హరితాల వరకు ప్రభావ మీర ప్రోక్షణ దేండి ప్రభా మీకే స్తోత్రాలనైనా తన యొక్క పాపాలు క్షమించండి మీ రక్తంతో కడగండి ప్రభావ మీ రక్త ప్రోక్షణ దయచేయమని ప్రతి ఒక్క కొట్టివేయండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి వాడుతున్న మందుల్లో ప్రభా మీ రక్త దయచేయండి పరిశుద్ధురా నీకే వందనాలు వేసేయ పరిశుద్ధురా నీకే స్తోతులు స్తోత్రాలు ప్రభా బ్రదర్ తాకండి వేసి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రభా నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి లేవనెత్తండి ప్రభా రక్షణ హార్మోన్స్ దయచేయమని ఏసయ పరిశోధన ప్రార్థిస్తున్నా తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ స్తోత్ర ప్రభా పరిశోధనకు తండ్రి మహోన్నతుడ సర్వాధికారి దేవ సర్వశక్తి మాతుడ ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నామయ్య మరి భాష్కులు బ్రదర్ కానీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి రెండు కిడ్నీల నుంచి ప్రభా మరి విడుదల కలిగించిన ప్రభా మరి ఫెయిల్ అయినా అంటే ప్రభా మరి అవి తిరిగినాయినా స్వస్థత కలుగులున్నాదని ప్రభా తండి మీ యొక్క గాయకుల హస్త్రం చేత స్వస్థపరచని భావించండి వందనాలు చేస్తున్నాను ప్రభా మరి స్వస్థపరిచి దేవుడు నీవే ప్రభావిస్తా తండ్రి మరి యొక్క కిడ్నీలో స్వస్థపరిచని బాగుచ్చింది ప్రభా తల్ మీ నామకి హైంబ తెచ్చుకోమని ఎస్సు క్రీస్తు వర్షధనంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మరి మీనా సిస్టర్ బ్రెయిన్ లాస్ అంట తనకి ఆపరేషన్ అయింది కానీ మళ్ళీ బ్రెయిన్ లాస్ అంటే గుర్తుపట్టట్లేదు అంటాం మరి ఆమె బ్రెయిన్ తిరిగి మరి ఆమె అందరినీ గుర్తుపట్టాలి తిరిగి ఆమెకు మెమోరీ రావాలని ప్రార్థించండి మొదట మరి సుజాత ప్రార్థిస్తాడు దీపా సిస్టర్ సెకండ్ మీరు ప్రార్థించండి లోరి మీరు థర్డ్ మీరు ప్రార్థించండి పేరెంట్ అన్నారు మీనా సిస్టర్ మీనా సిస్టర్ మీరా మీనా ఓకే సిస్టర్ వీణ బ్రదర్ వీణ వీణా సిస్టర్ వీణ వయోలిన్ ఓకే వీణ వెళ్ళి అన్నా ఆమెకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది అందరినీ గుర్తుపడతలేదు కొంచెం కోపలు ఉంది సిస్టర్ ఓకే స్థుతులకు పాత్రుడవు స్తోత్రార్హవు గొప్ప దేవుడవు ప్రభానతండి ఏహోవా ఈరే మమ్మల్ని చూచు వాడవు ఏహోవ రాఫా మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు ప్రభానతండి గొప్ప కారంలీ బిడ్డ నతండి మీరు ఈనా విషయంలో నాయన నతండి మరి బ్రెయిన్ సర్జరీ తర్వాత ప్రభ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ప్రభలతండి బిడ్డ ఎవరిని గుర్తుపట్టడం లేదు కృపగల ప్రభా కృపలో కనికరంతో ప్రభానతండి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకునండి నతండి ఆ శరీరంలోని ప్రతి అవయంలో ప్రభ మీ పోసి నతండి ప్రభ బ్రతికింప చేయండి నాయన ఆ బ్రెయిన్లో ప్రభన జరిగిన ప్రతి మార్పుని ప్రభ మీరు గమనిస్తున్న దేవుడు ప్రభ ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన విడుదల ఆ బిడ్డకు మీరు దాయిచ్చేయండి నా తండ్రి ప్రతి గుర్తించాలి ప్రభ నా తండ్రి ప్రభ ఎమోషనల్ గా ప్రభన తండ్రి మరి కోపంలో ప్రభ న భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నగా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభ నా తండ్రి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రభా మమ్మల్ని ఎరిగిన దేవుడు మేము ఏ రీతిగా ఎదుగుతున్నది మీకు తెలుసు తండ్రి ప్రభ ఈ బిడ్డ జీవితంలో కూడా ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా యొక్క సర్జరీ సంపూర్ణంగా సక్సెస్ఫుల్ గా జరిగించండి నాయన ఆ యొక్క సర్జరీ ద్వారా ప్రభా బిడ్డ ప్రభలతండి ఎన్ని మార్పులకు లోన్ ప్రభా అన్నిటినీ ఎరిగిన దేవుడు ఆమె కష్టంలోని నష్టంలోని ఎరిగిన దేవుడు ఆ నొప్పిని బాధను తెలుసుకున్న దేవుడు కన్నీటిని తుడిచి వాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆవిడ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా ఆ సర్జరీని ప్రభ సక్సెస్ఫుల్ గా ప్రభలతండి స్వస్థతలోనికి నడిపించమని బిడ్డ తిరిగి అందరి మధ్యలోనికి ప్రభా సజీవు లెక్కలో ప్రభ ఆరోగ్యంగా ఉంటుందని ఇంటికి వచ్చి ఒక కృప చూపించండి పడక చుట్టూ నీకు అగ్ని కంచ వేసి ప్రతి దూతుల కాపదలతో నడిపించమని ఏసయ్య అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి వైశుద్ధ కృపణ తండ్రి దేవాయసు ప్రభ నీకే వందనాన్ని కృతజ్ఞతలుస్తూట్య రజ వైషుద్ధి ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి తండ్రి దేవాయసు ప్రభ మరి యొక్క సమయం ప్రభా ప్రాధనాంశం ప్రభని యొక్క పాదశికి తీసుకొస్తున్నాయి కదా తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించని ప్రభ తండ్రి దేవాయశు ప్రభ మరి మీ నచ్చే విషయంలో ప్రార్థిస్తున్నాయి కదండీ మీ యొక్క ఆత్మకార్యం చేరిగించండి ఆ బిడ్డకి ఈ ప్రభావం మా యొక్క బ్రెయిన్ ని మీ తాకన్ని ముట్టని ఆపరేషన్ ఎవ్రీథింగ్ లో కూడా ప్రభావం మీరు సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనని ప్రభావం కానీ ఏసు ప్రభావ ప్రతి మెమరీని మీ తాకే ముటి స్వస్థపరచండి దేవాయసు తన బ్రెయిన్ లో ఉన్న ప్రతి ఒక్క నరని మీ తాకే ముటి స్వస్థపరచని ప్రతి నరలలోని యొక్క జీవంని కుమరించండి సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకి కంప్లీట్ గా వచ్చేటకు సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఆత్మకారం జరిగించండి ప్రభ తండ్రి దేవాయసు ప్రభ తన వాళ్ళ ప్రభ తన కుటుంబీకులు ఎంతో మంది ప్రభ మరి బాధ వేదనతో ప్రభ వాళ్ళు ఉన్నారు తండ్రి వాటికి వాటన్నిటి నుంచి వాళ్ళకు విడుదల దయచేసి ప్రభ మంతి వాళ్ళకి అనుగ్రహించండి మరి అవసరం అవసరం మీరు తీర్చని తండ్రి ప్రతి ఆవలయంలోని యొక్క జీవంని కుమ్మరించి ప్రభ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థించాం నా తండ్రి దేవాయసు ప్రభా మీ ఆత్మకారం జరిగించండి సాక్షిని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం నా తండ్రి అండి తూద్రం పరిశుద్రం రాజాని కొందనా తండ్రి ఎస్ క్రిస్ రాజాని క్రిస్ తూద్రం ఇక్కడ నీ నామలు ఇద్దరు ముగ్గురు ఉంటే కూడా మీరు ఉంటున్నారు దేవా మరి నామ పటి మేమందరం కూడి ఉన్నాం దేవా ముఖ్యంగా అవినే సిస్టర్ ని ముట్టండి ఒక బ్రెయిన్ ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత దేవా నీ గాయపడి నష్టంతో ముట్టి తాకి స్వస్థత పరచండి బుడదలా దయచేసి అందరినీ దేవా దేవ మనకి వందనాలు తండ్రి మన నెక్కింగ్ స్తోదం దేవ బ్రైన్లో మీకు రక్త పురోషణ దండి దేవ మీరే సహాయం దండి ప్రతి అవయవాలలో నిజీవాన్ని పోయండి దేవా ఏసు కృష్ణా గుర్తుపట్టే జ్ఞానం అప్పుడే దయచేసి మీరు అప్పుడని సాక్షిగా నిలబెట్టి అబడ ద్వారా ఈ నామానికి మహిమ కలాల దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని ముఖ్యంగా అబిడెన్ మీరు రక్షించుకొని మీ సాక్షిగా నిలబెట్టామని యేసు కృష్ణా అర్చున్నాం తండ్రి ఆమె సిస్టర్ యూ సిస్టర్ మరి సుమిత్ర సిస్టర్ గురించి ప్రార్థిస్తాము మరి వారి ఇద్దరు బాబులంట తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి దేవుని భయం వారికి రావాలి ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులకి వినట్లేదంట లోబడి నడుచుకొని ప్రార్థిస్తాము అది సుజాత చేస్తారు తర్వాత నేను చేస్తాను తర్వాత శాతం సిస్టర్ చేస్తారు పేరు చెప్పండి సిస్టర్ కనికన్న పూరుడా పరిశుద్ధుడా మహాఘనుడ సర్వశక్తి మంతడా ప్రభ సాయంత్రకాల సమయం అని నా తండ్రి ఈ రీతిగా మేము విజ్ఞాపన ప్రార్థనలో ప్రభ నీ ఎంతకు ప్రభ చేర్చునగా నా తండ్రి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలోకించే నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ నా మేము మీ సన్నిధిలో ప్రభ మొరిపెట్టుకున్న ప్రతిసారి మాకు విజయాలను ఇచ్చినావు ఎంతో మందిని స్వస్థపరిచినావు ప్రభ నతని మరి ప్రభ సుమిత్ర శిష్య విషయంలో ప్రార్థిస్తున్నాం నన్న ఆమెకు ఇద్దరు బాబులను బట్టి నీకు వందనాలు ఇద్దరు బిడ్డలు కూడా ప్రబంధని యోగ్యులుగా నా తండ్రి విధేయులుగా ప్రభ ఉండుటకు మీరు సహాయం చేయండి వారి నడతను ప్రభ వారి ప్రవర్తనను సరి చేయవాడవు నీవేనైనా వారి యొక్క నతని ఆలోచనలను కూడా బాగా ఎరిగిన వందనాలు చెల్లిస్తున్నావు నా తండ్రి చిన్న పిల్లలని ప్రభ నతని మీరు ఆటంకపరచకుండా అమ్మాయి ఇద్దరికి తీసుకొని రమ్మని చెప్తున్నారు ప్రభా బిడ్డలు ఇద్దరిని మీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను నా ప్రభా బిడ్డల విషయాలు మీరు కార్యం జరిగించండి సంపూర్ణమైన ప్రభన పరివర్తన ప్రభా బిడ్డల జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము ఎటువంటి అంధకారం అంత చిక్తి శక్తుల లోప ఉన్నారో బిడ్డలను ప్రభా సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం మా బిడ్డలకు చెడు నడతాను బట్టి ప్రభ మీరు ఆ బిడ్డలను కనికరించండి నాయన తల్లిదండ్రులకు విధేయులుగా లోబడి బిడ్డలుగా మనని ప్రభ మార్చమని ప్రభ మీరు సంపూర్ణమైన నా తండ్రి ప్రభ మీ యొక్క కనికరంను కృంబరించి బిడ్డల జీవితాల్లో గొప్ప కారణం జరిగించి బిడ్డలుగా నిలబెట్టమని ఆయన తల్లిదండ్రులకు సమాధానం కలిగ చేయమని ప్రభా ఆ తల్లిదండ్రుల దుఃఖమును వేదనను ఎరిగిన దేవుడు ప్రభణతని మరి అందరికీ ప్రభణతని సంతోషమైన సమయమును ప్రభ దయచేయమని బిడ్డల జీవితాల్లో గొప్ప మీరు జరిగించి మార్చుకొని రక్షించుకోనమని ఏ శ్రేయ శక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం తండ్రి పరిశుద్ధి గొప్ప దేవ ఏసయ్య నీకే వందనాలు స్తోతులు స్తోత్రాల నాయనా సుమిత్రాస్తలైనా వాళ్ళిద్దరు కొడుకులు మీరు ముట్టండి తాకండి దయగల తండ్రి మీ అస్తం వాళ్ళు మీరు ఉంచండి ప్రభావ వాళ్ళ పనిచేసిన సైతాం దురాత్మలని కాల్చిమైన తండ్రి యేశప్రభ నీకే వందనాలనైనా యేశప్రభ మార్మల్ స్థరి చేయండి ప్రభావాలు తండ్రి సరి చేయండి ప్రభావ తండ్రి ప్రతి ఒక్క నుంచి కండి విడుదల ధరించేయండి ఆయన తల్లిదండ్రులు ప్రభావ దుఃఖపరిచి వారుగా ఉండక ప్రభా వాళ్ళలో పనిచేసే సతి సైతాను దురాత్మలన్నీ దహించి నీ రక్త ప్రక్షణ దయచేయండి తండ్రి పవిత్రంగా మార్చేయండి వేసు ప్రభావ లోబడి బిడ్డలుగా మార్చండి వేసే ప్రభా వాక్యంకు విధేయులుగా మార్చండి ప్రతి ఒక్క చెడు ప్రవర్తన కూడా ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్న సేవా వేసే ప్రభా నీకే వందై పరిశుద్ధుడా నీకేసుకు తీసుకోవడం నీకే వండనాలు అయ్యా ఇద్దరు పిల్లలను కూడా ప్రభావ నీ ఆస్థానిక అర్పించుకున్నాం ప్రభా మీరే సంపూర్ణ మార్మసు రక్షణ దయచేయమని ప్రభావం భవిష్యత్తుని దీవించమని నేను స్థుతించి వారుగా నిలబెట్టమని పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె స్థూత్రం ఏమో పరిశుభ్రత సర్వాధికారి ప్రభానికి వండనాలు చేస్తున్నాం తండ్రి ప్రభావ మరినైనా సుమిత్ర సిస్టర్ వాళ్ళ ఇద్దరు బాబులని ముట్టని నైనా అయ్యా వారితో మాట్లాడిన ప్రభావ తల్లి వరులను ప్రతి దూరాత్మలను తల్లి వెళ్ళగొట్టిని ప్రభా అయా తల్లి మరి తల్లిదండ్రులకు లోబడి మనసు దయచే ప్రభావతని వర్తమైన ప్రతి పాపం నుంచి విడిపించని దివా తండ్రినికి వందనాలు జల్లిస్తున్న ప్రభావ మరి దేవినెందు పైపక్త జీత మదనాలకు వారికి దయచేయమని సన్ని విడిపించిన ప్రభుత్వం అయానికి వందనాలు జల్లిస్తున్న ప్రభావతాన్ని దివా వారందరూ ప్రభావ మరి పిల్లలిద్దరు మార్మల్స్ రక్షణ పొందాలి ప్రభావ మీ భయమునుకు గుటించమని అయా మీ మార్గంలో నడిపించమని ఏసు క్రీస్తు అశుత నామంలో ప్రార్థిస్తాను తండ్రి అమ్మాయి ఇంకొకటి ఉందండి లాస్ట్ మరి చెన్నై బ్రదర్ ని దేవుడు తాకాలి మారుమలతో రక్షణ కలిగించాలని మంత్ర శక్తుల నుంచి యొక్క దృష్ట్య శక్తి నుంచి అతని విడుదల పొందాలని ప్రార్థించండి సుజాతగా మొదట ప్రార్థిస్తాను తర్వాత దీపాలు తర్వాత నేను ప్రార్థిస్తాను చెన్నై టీచర్ సిస్టర్ అవునాక చెన్నయ్య బ్రదర్ చెన్నై ఓకే స్తోత్రుడు ప్రభా స్తోత్రుడు నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభాన తండి మా ప్రార్థనకు జవాబునిచ్చే మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా నీక పాద సన్నిధిలో ప్రభ మరొకసారి నాయనా మేము వస్తున్నాం నా తండి చెన్నై బ్రదర్ విషయంలో ప్రభానతండి ప్రార్థన చేస్తున్నాం బిడ్డలో మారు మనసు రక్షణ కార్యం జరిగించండి నాయన ప్రతి అంధకారం మంత్ర చీటి శక్తులను పారద్రోళి ప్రభా బిడ్డ చుట్టూ మీకు అగ్నికంచ వేయండి రక్షణ భాగ్యం దయచేయండి విశ్వాసంలో ఎదుగుటకు ప్రభా కృప చూపించండి నా తండి రక్షణ భాగ్యం మా బిడ్డకు దయచేయండి ఆ బిడ్డ ద్వారా కుటుంబం మనకు కూడా ప్రభానతండి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి ఆ బిడ్డలందరినీ ప్రభని ఇక ఉజ్జీవమైనటువంటి ప్రభాని అతన్ని సన్నిధిలోనికి ప్రభా తీసుకునే రండి ప్రభ నా తండ్రి ఎలాంటి అంధకార శక్తుల చేత పీడిపబడుతుండో మంత్రాల చేత పీడిపబడుతుండో ప్రతి విధమైన దురాత్మ సమూహాలను పారద్రోలండి నా తండ్రి ప్రభ జీవితంలో ప్రభ గొప్ప కారం రక్షణ భాగ్యం దయచేసి ప్రభ నా తండ్రి ఆ మీ సొత్తుగా మీ బిడ్డగా మీరు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆ బిడ్డని నడిపించమని ఏసయ్య శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వైష్ణుల దేవాయసు ప్రభా నీకే లెక్కలని వందనాలు కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవాయశు ప్రభ మరి యొక్క ప్రార్థన చెబుతుంది నీ యొక్క బాధ్యత తీసుకొస్తున్న కదండి మీ యొక్క ఆత్మకరం జరిగించండి ఆ యొక్క చెన్నై బ్రదర్ విషయంలో ప్రభా నీ యొక్క సన్నిధిలో మొరు పెడుతున్న కదండి ఏసం మీ యొక్క ఆత్మకర్యం ఆ యొక్క బ్రదర్ ని మీ స్వస్థపరచండి దేవా యేసు నుంచి అధికారుల వరకు గొడప్రభ ప్రతి నెల పెద్ద ఒక ఎం యొక్క జీవం ని ఆ బ్రదర్ని ప్రభా పీరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ దెయ్యమ నజర యచుకృష్ణంలో గర్తిస్తున్న ఆ బ్రదర్ ఆ యొక్క విడిచి వెళ్ళిపోవాల్సిందే యేసుక్రిస్తు నామంలో అజ్నిపిస్తున్న దేవా యేసు ఎవరైతే ప్రభా అగేన్స్ కాళ్ళకున్నారో ప్రభా ఆ యొక్క శత్రు సాయనంత గొడప్రభ యేసుక్రిస్తు నామం ప్రభ గర్తించి కొట్టి వెండి తండ్రి దేవయసు ప్రభా కుటుంబంలో ప్రభావ పరలోక శాంతి సమాధనం ఐక్యత చత నింపండి తండ్రి దేవయసు ప్రభా ప్రతి ఒక్క మంత్రాలన్నింటినీ కూడా ప్రభా నజర కృష్ణ నామంలో కాల్చు తండ్రి ప్రతి మంత్రమా దయ్యమా నజరడైన చుకృష్ణ గర్జిస్త తనని తన కుటుంబకులందరినీ విడిచి వెళ్ళిపోల్సిందే యేసుకృష్ణ నామంలో ఆజ్ఞాపిస్తున్న హాలెళ్లుషర్ణ దేవ ఏక నజరక శీల్య ఏకా రచన స్తౌతున్న తండ్రి దేవా ఈచు ప్రభా యొక్క కుటుంబంలో ప్రభా మీద అద్భుత రాచకాలు చెరికించండి సాక్షిని నిలబెట్టుకుని ప్రభా ఆ కుటుంబం ద్వారా ప్రభా అనేకులు రక్షణకి రావాల్సిందే ప్రభా సాక్షిని నిలబెట్టుకోమని ఈచు క్రిస్తున్న నా మూమ్ ప్రార్థిస్తూ అడిగి వేయకుంటున్నాం నా తండ్రి అతనికి ప్రభు ఆర్మోన్స్ దీని రక్షణ తెచ్చని ప్రభా మంత్ర శక్తి నుంచి తండ్రి విడిపించని దివా అప్పటికీ దుష్ట శక్తి విడిపించిన దివా కనికరించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తి దేవాది దివా ప్రభ మరి మీ యొక్క రక్షణలో కథలు రావాలి తండ్రి నైనానికి వాళ్ళ యొక్క భయభక్త జీతం వల్ల కలిగించే ప్రభా కుటుంబం అంతటికి మారు ముందు రక్షణ దయచండి ప్రతి మనుషుల మంత్ర శక్తి నుంచి తాతగొడి మంత శక్తి నుంచి విడితాను కలిగించమని వేడిపించినాం తండ్రి ప్రభా మరి ఈ రోజు తన్ని మీ తల్లి ప్రతి ఒక్క ప్రార్థనాంశంలో ప్రభా మీ స్థితిలో కూడా చేసినాము తండ్రి అయా దయచేసి కనికరించే నేను యేసూ ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం అయా మా తండ్రి మీ పాదాలకే మరి తని మరి యొక్క ఆదరణ అప్పగించుకుంటూ ప్రభా తన్ని అయా వాక్యం ధర్మతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుధన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి సిస్టర్ మనం వాక్యంలోకి వెళ్దాం ఈరోజు మాట ప్రార్థన చేసుకొని వాక్యం చూసుకుందాము స్తోత్రం నాయన ప్రభా వేసే మా ప్రభ నీ ఫామ్ లోకి వెళ్ళ స్తోత్రాలు దేవాసే మా ప్రభ నుంచి మమ్మల్ని కాచి కాపు దేవాయస ప్రభ ఎటువంటి వాహనైనా ఎక్కడ వెళ్ళినాను దేవాయశ్ మా ప్రభా నీ యొక్క కాపుదల మాకు అనుకరించాం బట్టి స్తోత్రం మా మీరే తోడైన దాన్ని బట్టి ఉన్న స్తోత్రాల ద్వారా మేము వాక్యంలో పెంచినాం మా ప్రభ మీకు గూర ద్వారా మమ్మల్ని వాడుకొని మా ప్రభ కష్టమ నింపి దేవా ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ద్వారా చెట్టు ముక్కాయి ప్రతి ఒక్కరికి చాటిలా సాయం చేస్తారని త్వరగా రాబత్తు నేసి తీసుకుడి కూర్చున్నాం తండ్రి కీర్తనలు యాభై ఒకటి ఆరో కీర్తనలు సాయం ఫిఫ్టీ వన్ మన అంశం వచ్చేసి ఈరోజు అందరికీ దేవు నామంలో శుభాభివందనంలో సో మనం వాక్యంలోకి వెళ్దాము కీర్తనలు యాభై ఒకటి ఆరో వచనం నేను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతరమున నాకు జ్ఞానము తెలియజేయదు ఇక్కడ ఏంటంటే అంతర సత్యము కోరుచున్నాడు దేవుడు అంతరమున నాకు జ్ఞానము దయచేయం సో ఆల్రెడీ ఇప్పుడు అంశం వచ్చేసి మనిషి అంతరంగం చెడిపోయినది సో అంతరంగం అంటే మనము బయట వెంటనే చూసుకుంటున్నాం మనం మన శరీరము మనవి చూసుకుంటున్నాం మనం ఎట్లున్నాము ఏం సంగతి మనము శరీరమే చూసుకుంటున్నాము అంతరంగంలో ఉన్న సమస్తమా నన్ను ఏమంటుడు నా ప్రాణమా ఎహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తము నా అంతరంగంలో ఏమేమి ఉన్నాయో అంటే ఇన్వర్డ్ ఇన్వర్డ్ లో ఏమేమి ఉన్నాయో ఆ ఇన్వర్డ్ పార్ట్స్ అన్ని కూడా ఆయనను సుతించమంటున్నారు ప్రతి ఒక్క పాటు ఏంటంటే యేసు ఏం చేస్తుండో మనకి సత్యం ని అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేదు ఆయననే ఈరోజు ఏం చేస్తుడు జ్ఞానము తెలియజేస్తుండు తెలియజేసినందుకు మనం ఏం చేస్తున్నాం మనం అంతరంగంలో సో ఇన్వర్డ్ పార్ట్స్ బి త్రూ డిజర్ఎస్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్ అండ్ ఇన్ ద హిడన్ పార్ట్ త్రూ షెడ్ మేక్ మీ టు నో విజ్డమ్ హిడన్ పార్ట్ అని చెప్తుండు ఏదైతే బయటకు కనిపించదో అది హిడన్ పార్ట్ అనమాట మన లోపల హృదయం అనమాట ఆ హృదయంని కూడా మనము శుద్ధి చేసుకోవాలి ఎట్లా శుద్ధి చేసుకోవాలి మనం సో మనం ఏంటంటే బయటకు బాహాటంగా చూడ్డానికి బయట చూడ్డానికి ఓవరాల్ గా వైట్ అండ్ వైట్ వేసి మనిషి ఆస్కుంటాం మనం ఆస్ట్కుండి మనం వెళ్తుంటాము సో మన ఇన్సైడ్ ఎవరు చూస్తారు మనకి ఇన్సైడ్ ఆ దేవుడే చూస్తాడు సో ఇన్ మనిషి అంతరంగం ఏం చేయింది చెడిపోయింది ఈరోజు మనిషి అంతరంగం ఏంటంటే అంతరంగంలో నిజాయితీ కోరుతుండడు దేవుడు అంతరంగంలో నిజాయితీ కోరుతుండు జ్ఞానం ఏదో నా అంతరంగంలో నాకు తెలియజేయమని దావిది ఇక్కడ అంటున్నాడు దేవునితో మనిషి అంతరంగం చెడిపోయినది కాబట్టి అంతరంగంలో మార్పు అవసరం సో మార్పు అవసరంగానే మనిషి హృదయం ఏముండాలి నీతి నిజాయితీగా మనము బ్రతకాలి యథార్థతో దేవునితో యథార్థంగా ఉండాలి యథార్థత ఏం చేస్తుండడు యేసు ప్రభు ఈరోజు నిన్ను నా గురించి యథార్థత కోరుతుండు మనిషిలో కళ్ళ కపటము ఉంటది మోసమైన లక్షణాలు ఉంటాయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు మనిషిలో సత్యము ప్రేమ పట్ల అతని అంతరంగంలో సత్యాన్ని పెట్టే మార్పు లేకపోతే అతను ఏం చేస్తుంది ఈరోజు మార్పు ఉన్నదా మన దేవుని పట్ల మనకి ప్రాప్తి తీసుకున్న కొన్ని రోజులకే మార్పు అంటారు సో సత్యంగా జీవిస్తావు సత్యంగా ఉంటావని చెప్తుడు సో అంతరంగం ఎవరు చూడాలి ఇప్పుడు ఈరోజు ఏంటంటే స్పిరిచువలీ లైఫ్ మనము జీవించాలి దేవునితో ఆత్మతో సత్యంతో జీవించాలి సో సత్యం అనే అది ఎక్కడుంది మనకి సత్యం అనే మన అంతరంగంలో సత్యం కనిపిస్తుందా బయటికి చూడడానికి మనము కరెక్ట్ కనిపిస్తాము బయటికి చూడడానికి మనము కరెక్ట్ కనిపిస్తాము కానీ ఏంటంటే లోపల అంతరంగము ఎంత చెడు ఉందో ఎవరికి తెలియదు సో ఈ రోజు ఆ చెడుని తీసుకోవాలంటే మనం యేసు దగ్గరికి రావాలి ఇక్కడ దావేది భక్తుడు ఏం చేస్తుందంటే ఎట్లా పైనన్నానో అట్లా లోపల కూడా మనం ఉండాలని కోరుతుండే నీకు రావి భక్తుడు అదే విన్నపం చేస్తుండే అదే ప్రార్థన చేస్తుండడు అదే ఆయన ధ్యానిస్తుడు ఏంటంటే బయట మనం జీవిస్తున్నామో అంతరంగంలో కూడా సత్యాన్ని ప్రతి నేర్పిమంటుండు సత్యంగా మనము ఉంటున్నామా ఒకసారి పరీక్షించుకుందాము మనం ఏం చేస్తున్నాము ఎవ్రీ టైం మనము లేచినప్పటి నుంచి నైట్ వచ్చే వరకి అండ్ ఆల్సో మన సేవ చేస్తున్నాము సేవ విషయంలో కూడా మనం ఏంటంటే కొన్ని తప్పులు దొరుకుతుంటాయి సీవ వెళ్ళినప్పుడు కూడా చాలా మందిని నేను గమనించినా ఏంటంటే సాక్ష్యం ఒక తీరు ఉంటే ఆ యొక్క వేరే తీరు అనేది చెప్తుంటారు సో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు వాళ్ళ వే ఆఫ్ థీకింగ్ అంటే వాళ్ళకు అనుగుణంగా దేవునికి అనుగుణంగా చెప్తుంటారు అనమాట అట్లా చేయదు ఎవ్రీ టైం మనము ఎంత సత్యంగా చెప్తేనే ఆ యొక్క హృదయంలో దేవుడు స్పిరిచువల్ గా ఉంటుండమాట సో స్పిరిచువల్ ఉన్నప్పుడు స్పిరిచువల్ లైఫ్ ఉన్నప్పుడు బయటనే కాకుండా నీ హృదయంలో కూడా డస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి సో ఎంత తుప్పు పట్టిపోయిన జీవితాలు ఈరోజు ఎన్నో జీవితాలు ఉన్నాయి ఎన్నో జీవితాలు ఈరోజు ఆ యొక్క దేవుణ్ణి స్మరించక బాప్తిసం తీసుకొని చెడు అలవాటు పోయి చెలవా అలవాట్ల తిరిగి అక్కడ నాశనం అయిపోతురు పాపం పరిపక్వమై పాపం ఎక్కువైతే మరణం కంటదండం సో మరణం అనే జీవితంలో అక్కడ వెళ్తురు వాళ్ళను ఆపాలంటే మనకు సేవకులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ప్రాసిపల్ టీచర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ వాళ్ళను ఎప్పుడు పడుతున్నాం మనము కొందరు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ జీవితము నా నష్టం అంతరంగంలో ఏం నడుస్తుంది సో ఓవరాల్ గా ఒక మాట అంటే ఎవరికైనా నిద్ర పట్టదు సో ఎందుకు నిద్ర పట్టదు నీవు పొలైట్ నీ యొక్క జాబ్ అనేది చేసుకుంటూ పోతే ఎవరు నిన్ను తిట్టారు ఎవరు నిన్ను మాట అన్నారు నువ్వు ఏ వేళ నువ్వు వెళ్తున్నావు ఏ వేళ అంతరంగంలో ఎట్లుంది నీకు అంతరంగంలో ఏవేవి శోధనలు వస్తున్నాయి అంతరంగంలో ఎవరున్నారు అపవాది ఉన్నాడా ఏసు మనం మనము ప్రదక్షించుకొని మనము వెళ్దాం బయట బాటంగా చూసే విధానానికి మనం మంచిగా ఉండి మంచి కలర్ మంచిగా ఉంటే కాదు సో అంతరంగంలో ఏం చేస్తున్నాం మనం స్పిరిచువల్ లైఫ్ లో అంతరంగము ఎవరు చూస్తారు మనకి మనం చూస్తున్నా స్పిరిచువల్ లైఫ్ బ్రదర్ ఇట్లా ఉంటాడు అంటే ఎవరు నమ్మరు సో మనకు ఏంటంటే మనము వే బిహేవియర్ లా వే స్పిరిచువల్ గా మనం ఎట్లా వెళ్తున్నాం అనేది సో చూస్తే వన్ నాట్ త్రీ నా ప్రాణమా ఎహోవాను సన్నతించము అంతరంగమున్న సమస్తం పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా ఎహోవాను సన్నిధించము ఆయన చేసిన ఒక దేనిని మరువకుము సో ప్రాణంతో ఇక్కడ అంతరంగంలో ఉన్న సమస్తమా అంతరంగంలో ఉన్న సమస్య గురించి మనకు ఈరోజు మాట్లాడుతున్న దేవుడు అంతరంగము ఎందుకు తీసుకున్నా నేను ఈ సబ్జెక్టు ఈ చాలా పెద్ద సబ్జెక్టు కానీ ఏంటంటే మనకు చాలా టైం తక్కువ ఈ రోజే ప్రే రిక్వెస్ట్ అన్ని మనము చేసేసినాం సో టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్ ఫామ్ లో మనకు చెప్తాం అనుకుంటున్నా సో అంతరంగంలో ఉన్న సమస్యను నువ్వు ఏం చేస్తున్నాను అంతరంగంలో ఒక తీరు ఉండి బయట బాహటంలో ఒక తీరు ఉంటున్నామా సో మనం మనం పరీక్షించుకుందాం ఎక్కడ ఉంటున్నాం మనం సో ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒక టూ అవర్స్ భక్తి ఆ రోజు మటుకే మనం భక్తి జీవిస్తున్నాం ఆ రోజు మటుకే సత్యం పలుకుతున్నాం ఆ రోజు మటుకే మనము ఏం చేస్తున్నాము ఆ యొక్క విధానాలను మనము అవలంబించుకుంటున్నాం ఎవ్రీడే ఎందుకు ఉండం మనం ఎవ్రీడే ఆయన సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి ఆయనతో సావాసం చేస్తున్నాం కాబట్టి ఆయన గుణగణాలు మనలో ఉండాలి ఆయనతో సహవాసం చేస్తుంటే ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒకడు మంచి చదువుతుండే ఒకడు మంచి చదువుతలేడు సో మంచి చదివే వాని సహవాసం ఫస్ట్ బెంచ్ లో సో వాడు ఏంటంటే అన్నిట్లా క్లివర్ అవుతాడు ఆ ఫ్రెండ్ కూడా క్లివర్ చేస్తాడు సో ఆ గుణగణాలు వాని నుంచి నేర్చుకుంటాడు సో టైం ఎప్పుడు చదవాలి మార్నింగ్ లేట్ చదవాలని వాళ్ళు చెప్తారు అప్పుడు ఈ మార్నింగ్ లేట్ చదివినప్పుడు ఏదైనా ఏ టెస్ట్ ఉన్నాను స్లిప్ టెస్ట్ ఉన్నాను అన్ని చదివేది కాబట్టి కొత్త కొట్టి టకాటకా రాయడానికి వీలుంటది సో ఈ రోజు దేవునితో సావాసం చేస్తున్నాం కాబట్టి నీ అంతరంగం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకుందాం మనం మన అంతరంగము ఏం చేస్తున్నాం మనం అంతరంగంలో ఒకటి మాట్లాడి బయట ప్రేమగా మాట్లాడుతున్నాం మనం మన పెదుల మటుకే అది ఉంది తేన పెదుల మంటకే మనము మాట్లాడుతున్నాం ఆ పెదులు దాటి అంతరంగంలో ఇన్వర్ట్ పార్ట్స్ కి ఎప్పుడు మనము చెప్తాం ఎప్పుడు మనము స్వార్థ చెప్తాం దానికి ఇట్లు ఉండాలి అట్లుండాలని సో మనం ఎప్పుడు ఏసు ప్రతి ఒక్కరి గురకు ఏం చేసిండు సిల్వలో మరణించిండు అండ్ యొక్క రక్తం పెట్టిండు నిన్ను విలువ పెట్టుకున్నాడు సో విలువ పెట్టుకున్నది పైన పెదువుల మటుకేనా లేకుంటే ఇందర్ పార్ట్స్ కూడా లోపల అంతరంగం కూడా దేవుడు విలువ పెట్టి ప్రతి ఒక్క పార్ట్స్ ఈవెన్ ఏంటంటే హెయిర్స్ నుంచి కింద టో వరకి ఆ తల నుంచి అరకాలు వరకు నిన్ను దేవుడు విలువ కొన్నాడు ఆ యొక్క ప్రతి ఆయనది ఈ రోజు ఆయనను సృతించకపోతే నువ్వు వేస్ట్ ఒకటి మాట్లాడి ఒకటి మాట్లాడకపోతే వేస్ట్ అనమాట మనం ఏం చేస్తున్నాం మనం మనము ఒకరు చూసే విధంగా ఎవరైనా చూస్తున్నాను మనం యాక్టింగ్ చేస్తున్నామా అంతరంగంలో ఏం చేస్తున్నాం మనం వేరే వాళ్ళని మనం చెప్పిపోతే వీడు ఇంతైనా భాషనిస్తుంది వీళ్ళు ఇంతే చెప్తాడు బోధకుడు కాబట్టి అందరికీ చెప్తాడు కానీ ఆయన అవలంబించడాన్ని వేరే వాళ్ళు మనల్ని చెప్తాడు సో మనం ఫస్ట్ అవలంబించి మన అంతరంగం కూడా అవలంబిస్తే మనకి ఏంటంటే పోలీస్ స్పిరిట్ త్రూ మనకి పోవాల మనం అయితే స్పిరిట్ తీసుకొని మనం ప్రతి ఒక్కటి క్లీనింగ్నెస్ అవుతుంది ప్రతి ఒక్కటి ఏదైతే డస్ట్ ఉందో ఏదైతే అహంకారము ఏదైతే మనకు కపటం ఉందో మనుషులు ఒకటి మనము మాట్లాడద్దు ఏదైతే మనకుందో మనం అంతరంగంలో దేవుని గురించి చెప్తున్నాం అయినా సత్యం మనము గ్రహించాలి చేస్తున్నామా లేదు అయితే ఇద్దరు ఒకసారి వెళ్తున్నారు రెండు రెండు సార్ సిస్టర్ మీరు పెట్టండి సిస్టర్ సుజాత సిస్టర్ ఓకే ఫైన్ ఈ అంతరంగంలో ఏమేమి నడుస్తున్నాయి మనకి ఈరోజు చూస్తే మనకి ఇక్కడ ఏమంటుండంటే సేమ్ ఫిఫ్టీ వన్ టెన్ వర్సెస్ చూడండి దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము స్థిరమైన మనసు ఎవ్రీ టైం అంటే రెన్యూ యర్ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ create in me a clean heart oh god and renew a right spirit within me right spirit eppudu astadu manaki so right spirit ante nijamaina nutharamga puttinchamani unnadi nutharamga manam eppudu puttudamo manam okkadu native moolamga putti mareka sari aatmale praveshisthapudu em chestham manamu baptism theeskunnappudu neeti moolamga manamu inkoka janma anadi echutamu so paatha gatinchani ganaka manamu puttaga nirupinchabartunamu కానీ బాప్తిసం తీసుకున్నప్పుడే ఎప్పుడు సో బాప్తిసం తీసుకుంటున్నాము మనము వెళ్తున్నాం కానీ మనము ప్రవర్తనలో ప్రతి ఒక్క దాంట్లో మన అంతరంగంలో చెప్తున్నాం మనము సో ఏంటంటే మనము ఎక్కడ వెళ్ళినా కూడా ఒక చర్చకనే కాదు ఎక్కడ వెళ్ళినా కూడా పొలైట్లీ ప్లీజింగ్ మేనర్ లో మనము మాట్లాడాలి మనం ఎట్లా మాట్లాడితే వాళ్ళు అక్కడ నుంచి రివర్స్ జవాబు అనేది వస్తుందన్నమాట సో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మనము చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాడు మాటలు వచ్చినప్పుడు తాతను అది ఇది అని మనం సంబోధిస్తాడు సంబోధించినప్పుడు ఓకే వాడు పెద్దదైనాక కూడా తర్వాత కూడా అదే వక్రీకరణ చెప్తే అది ఒక చెల్లది అనమాట అంటే అంతరంగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్నెస్ ఉండాలి అంతరంగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేసుకోవాలి శుద్ధి పరుచుకోవాలి శుద్ధి పరచుకని మనము మాట్లాడాలి పెద్దల వరకే మాట్లాడకుండా మనం ఏం చేయాలి ప్రతి దాంట్లో మనము మాట్లాడుతుండాలి ఆ పెదల వరకే స్టాప్ కావద్దు ఇక్కడ చూస్తే మనం ఇంకొక వచనము కీర్తనలు పదిహేను రెండో వచనం ఛాన్స్ ఫిఫ్టీన్ చాప్టర్ సెకండ్ వర్సెస్ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే సో యథార్థమైన ప్రవర్తన ఈరోజు ఉందా మన దగ్గర యథార్థమైన ప్రవర్తన మనము దేవుని తోటి ఉంటున్నామా ఎవరితోటి ఉంటున్నామా యదార్థంగా మనకు ఈ దేవుడు ప్రతి అంతరంగంలో ఎట్లా ఉంటున్నాం మనము ఆ బయటికే కాకుండా అంతరంగంలో మనం ఎట్లా జీవిస్తున్నాం చూసుకోవాలి యథార్థమైన ప్రవర్తన కలగాలి యథార్థంగా మనము జీవించాలి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అటు వాడు ఏం చేస్తాడు అటి నాలుకతో కొండంలాడాడు తన చెలికానికి కీడి చేయరు ఎవరికి కీడి తన పొరుగు వారి మీద నిందమోపడు అతడి దృష్టికి నీచుడు అసేయుడు అతడు ఎహోవా గలవారిని సన్మానిస్తాడు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు సో ఇవన్నీ గుణగణాలు ఇక్కడ ఉన్నాయన్నమాట మనం అంతరంగంలో క్లీన్ చేయాలంటే ఇప్పుడు గుణగణాలు మనలో అవలంబించుకోవాలి ఎట్లా అవలంబించుకోవాలి యథార్థమైన కలిగి సో మనం ఎట్లా వాకింగ్ చేస్తున్నాం అపరైట్లీ అంటే రైట్ చేసిన నీతిని అనుసరించచ్చు నీతిని ఎలా అనుసరిస్తున్నాం మనకు సెకండ్ వన్ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు అంటే హృదయం లకే వస్తే అప్పుడు నిజం పలుకుతున్నాం అనమాట హృదయపూర్వకంగా నిజం పలుకువాడే మనం హార్ట్ తోటి స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ ఈజ్ సో ఏంటంటే హృదయం అంతరంగంలో తేలు మనకు మాట రావాలి నిజం పలుకు అటువంటి నిజం పలుకువాడే అట్టివాడు ఏం చేస్తుండు నాలుకతో కుండం లాడొద్దు తన చలికానికి కీడి చేయొద్దు తన పొరుగు వాని మీద నిందమద్దు సో ఇవన్నీ మనకి ఏంటంటే పార్ట్స్ అనమాట మనం ఏ విధంగా అంతరంగంలో క్లీన్ చేయాలంటే ఇవన్నీ గుణగణాలు మనలో ఉండాలి మన యేసు ప్రభు ఉన్నాయి మనకి సో ఆయనను ఆయనను ఏంది ఫాలో చేస్తున్నాం మనం ఫాలో చేస్తున్నాం ఆయనతో జీవిస్తున్నాం కాబట్టి ఇటువంటి గుణగణాలు మనలో తన పొరుగు మీద నిందం అవుపద్దు తన పొరుగు వారి మీద నిందమోపొద్దు అతని దృష్టికి ఏం చేసిండు నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గల సన్మానించుడు అతడు ప్రమాణం చేయగా ఏం చేస్తుండో ఆయనకు నష్టం కలిగినను ఈరోజు మాడ తప్పడు సో ఇటువంటి గుణగణాలు మనలో తన ద్రవ్యంను ఒడ్డికియడు నిరపరాధిని చెరుపుటప్పై లంచం పుచ్చుకోడు లంచం కూడా మనము తీసుకోవద్దు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదాల్చబడదు ఈ ప్రకారం చేస్తే మనము ఎన్నడు కూడా మనము కదాల్చబడలేము సో నీతి నిజాయితీగా కలిగిన అనుకో ఆయనలో మనము ఉంటాం ఇప్పుడు నీతి నిజాయితీగా ఇన్ని గుణగణాలు మనలో ఉన్నాయా ఒకసారి పరీక్షించుకుందాము ఆయనతో మనము జీవిస్తున్నాం కాబట్టి ఇంకేం చూస్తే ఫస్ట్ కింగ్ సల్మాన్ మహారాజ్ గురించి మనము మాట్లాడదాం ఈరోజు ఫస్ట్ కింగ్స్ మూడో అధ్యాయము పన్నెండో వచనం సో ఈ ఫస్ట్ నుంచి చదవాలి కానీ ఫస్ట్ నుంచి మనకు టైం లేదు కాబట్టి షార్ట్ టైంలో మనము ముగించుకుందాము ఇక్కడ ఏమంటున్నా అంటే సిక్స్త్ నుంచి చదువుకుందాము సులభం ఇలా మనవు చేశాను నీ నా తండ్రి అయిన దావిది నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటక్ష మగుపరిచి ఈ దినములన్నిటినీ అతని దినము నన్నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని అందు మహాకృపను చూపిన్నావు ఇక్కడ ఏంటంటే సలమాన్ మహారాజు అక్కడ రాజు అయినా ఇట్లా చేస్తుంది అనమాట చేసినాక నా దేవ ఎక్కువ నీవు నాకు తండ్రి అయిన దావిదనకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించిన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరిపించటకు నాకు బుద్ధి చాలదు చిన్న వయసులో ఆయనని రాజ్ చేసిరు ఆ జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నావు వారు విస్తరించిందన వారు లెక్క వారికి విదేశాలకు తనకు చేయటూ అసాధ్యం విదేశాల ద్వారా విస్తరించినది రాజ్యము వారిని లెక్క వారు విదేశం తనకు చేయట అసాధ్యం అని చెప్తుడు ఇంత గొప్పదైన నీ జనంకు న్యాయం తీర్చగలవాడు ఇవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము ఇక్కడ ఆయన ఏమాడుతుడు నేను మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం నాకు దయచేయము నీ జనులకు న్యాయం తీర్చినట్టు నీ దాసుడనైనా నాకు వివేకం గల దాయిచాం వివేకం కూడా ఈ మని చెప్తుడు సులభం చేసిన ఈ మన ప్రభునకు అనుకూలం ఆయన గనుక ఏం చేస్తుంది ఇక్కడ దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను దీర్ఘాయువు నైనను ఐశ్వర్యం నైనను నీ శత్రుల ప్రాణం నైనను అడగాక న్యాయములను గ్రహించటకు వివేకం అనుగ్రహించిన నీవు అడుగుతాయి మీదేంటంటే న్యాయం న్యాయము రైచస్నెస్ న్యాయం చేయాలి వివేకంగా నేను ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి ఆ రాజ్యం ఏలుటకు నాకు జ్ఞానం దయచేయని అక్కడ మహారాజు అక్కడ అడిగిండు సో మనం కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాము మన యొక్క ఆఫీస్ లో కానీ ఇక్కడ వెళ్ళినా కూడా ఆ యొక్క జ్ఞానం ఆఫీస్ లో ఉండి అవలంబించి జ్ఞానం మనకు దయచేయమని మనం ఆడతాం ఏదైనా వైచస్నెస్ ఉండాలి ఏదైనా సత్యంలో మనము ప్రవేశించి మనము అడగాలి వివేకం అనుగ్రహించమని నీవు అడిగితేవి అయితే దేవుడు ఏమి ఇచ్చిండడు నీవు ఇలా అడిగినందుకు నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చిచ్చున్నాను ఏం చేస్తుండు బుద్ధి అండ్ వివేకం గల హృదయము ఆయన ఇచ్చుండు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునో లేడు ఇక మీదట నీ వంటి వాడును ఉండడు పూర్వీకులలో ఆ సలమాన్ మహారాజు లాంటి జ్ఞానము ఎవరికి లేదన్నాడు అలా పూర్వీకులకు కానీ ఇప్పుడు కానీ నీ వంటి వాడు ఎవరునో లేదు మనం కూడా అటువంటి జ్ఞానం తెచ్చుకొని పైకి వెళ్ళాలి సో అంతరంగంలో కూడా చెడుతరం ఉంటే మనం ఈరోజు విసర్జించాలి ఆయన ఏం మాట్లాడుతున్నామో అంతరంగం నుంచి రావాలి ఈరోజు హార్ట్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ సో మన హృదయంతో మనము మాట్లాడదాం ఈరోజు ఏదైతే మనము చేస్తున్నామో అది కాకుండా బయట బాహాటంగా చేయకుండా మనం ఏంటంటే అంతరంగంలో నుంచి మనము స్వచ్ఛంగా ఉండాలి అంతరంగంలో ఈరోజు దావేది భక్తుడు చెప్తుండో అంతరంగము నుంచి అంతరంగంలో సత్యంను కోరుచున్నాను యేసు ప్రభు కూడా ఈరోజు అంతరంగంలో సత్యంను కోరుచున్నాడు అంతర్యంలో నాకు జ్ఞానము దయచేయను మనకు ఏం చేస్తుండడు చలికానికి కీడి చేయడు అతడు చేయనిదంతా సఫలం అవడం ఎవరికి కూడా కీడి చేయకుండా ఆయన ఏం చేస్తుడు ప్రతి ఒక్కటి అందరినీ అందరితో సమానంగా ఉండి ప్రతి ఒక్కరిని మనకు హార్ట్ఫుల్ గా ఆయన ప్రేమిస్తుండు యేసు ప్రభు కూడా ఈరోజు హార్ట్ఫుల్ గా ప్రేమించింది ఆయన ప్రేమించింది కాబట్టి మనము ఈరోజు రక్షణ మార్గంలో మనము నడుస్తున్నాము రక్షణ మార్గం నడిచి ప్రతి ఒక్కరిని మన యొక్క మన యొక్క ప్రవర్తన తోటి మనతో మాటలతోటి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయాలి సో ఎవరిని అందరినీ ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ అనేది చేయొద్దు సో మనం ఏంటంటే అంతరంగంతో మనకు మంచిగా మాట్లాడాలి అంతరంగం ఇక్కడ ఉండు సులమన్ మహారాజ్ ఏం చేసిండో నీవు ఇలా అడిగినందుకు నీ మా ఆలకించిన బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చాడు బుద్ధి వివేకము ఏమంటుండే బుద్ధి వివేకం గల హృదయము ఆయనకు ఇచ్చిండు పూర్వీకులలో ఏం చేస్తుండు నీ ఒంటి లేడు ఒకటిను లేదు ఇక మీద మీదట నీ ఒంటి వాడు ఒకటను ఉండడు నీ వంటి వాడు ఎవరు ఉండలేరు మరియు నీ ఐశ్వర్యంను ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేసిండు ఒక్క రివార్డు అడితే ఇంకా ఎన్నో గిఫ్ట్లు దేవుడు ఈరోజు ఇస్తుండు మనకి ఒక్కటి జ్ఞానం అడిగిండు బుద్ధిని అడిగిండు అంతే కానీ వాళ్ళ శత్రువులను చంపాలి వీళ్ళని చంపాలి అది చంపాలని ఈరోజు చెప్తున్నా చెప్పలేదు సులమన్ మహారాజు జ్ఞానంని అడిగిండు ప్లస్ ఆ రాజ్యం ఎట్లా వేయాలి యొక్క బుద్ధి జ్ఞానము ఆయనకు దయచేయమని అడిగిండు యొక్క బుద్ధి జ్ఞానం కాక తనకు ఐశ్వర్యం కూడా ఇచ్చిండు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను ఘనత కూడా ఇచ్చిండు ఐశ్వర్యం కూడా అక్కడ ఇచ్చిండు వంటి వారు ఎవరు కూడా లేరు పూర్వీకులో కానీ ఇప్పుడు కానీ ఆయన వంటి వారు లేరు అక్కడ చూస్తే మనం ఏం చేస్తున్నాం అందువల్ల నా నీ దినంలన్నిటి రాజులో నీ వంటి వాడు డు ఆ యొక్క సొల్మన్ మహారాజు ఆ యొక్క శత్రులను చంపమని అది చంపమని ఆయన అడగలేదు ఈరోజు ఆయన ఏం జ్ఞానము బుద్ధిని ఆడుతుడు మనం మన అంతరంగంలో ప్రతి ఒక్క దాంట్లో మనం చెక్ చేసుకున్నాము ఎట్లా మనము జీవిస్తున్నాము ఎట్లా మనము ఉంటున్నాము సో మనం ఏంటంటే ఒకరున్నప్పుడు ఒక యాక్టింగ్ ఆ గుడి దగ్గర రాకనే ఇంకొక యాక్టింగ్ చేస్తున్నాం సో వై ఆల్దీస్ అంటే ఎందుకు మనము ఇవన్నీ నాన్సెన్స్ థింగ్స్ ఎందుకు మనకి సో ఆయనను స్వచ్ఛంగా సత్యంతో ఆయనను ప్రేమిద్దాం ఆయనను ఆరాధిద్దాం ఆయన ఉన్నప్పుడు ఒక తీరు ఆయన లేనప్పుడు ఒక తీరు అని మనము చూద్దాం సో ఏంటంటే మండే టు సాటర్డే వరకు మనం ఎక్కడెక్కడో మనము మన జాన్లలో బిజీ అయిపోయి సత్యం ప్రవర్తన లేకుండా మనము అరుస్తుటము వాళ్ళ మీద వీరి చెప్తుటము అక్కడ కుళ్ళు అనేది మనం ఈరోజు విడిచిపెడదాం ఆ కుళ్ళు తరం అనేది విడిచిపెడితేనే అంతరంగంలో దేవుడు నివసిస్తాడు ఇక హృదయం స్వచ్ఛమైన హృదయంలో నేను ఉంటానని చెప్తున్నాను సో స్వచ్ఛమైన హృదయం మనకు ఉన్నదా స్వచ్ఛమైన ఆత్మ మనకు ఉన్నదా ట్రూలీ స్పిరిచువల్ లైఫ్ మనకి ఉన్నదా సో మన సిస్టర్ చెప్పింది సో క్యాజువల్ గా ఉంటాం మనము స్పిరిచువల్ లైఫ్ సో మనం ఎక్కడ మనము తేడా చేస్తున్నాం ఏదో మాట్లాడతాం ఏదో చేస్తాం ఎక్కడనో పోతాం మనకు అంతరంగంలో ఎవ్రీ టైం మనకు ఏంటంటే భయం పుడుతుంటది ఏదైనా తప్పు చేస్తే అంతరంగంలో భయం పుడుతుంటది సో అటువంటి పని ఎందుకు చేసానైనా సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఈరోజు తప్పు చేస్తాను అటువంటి భయం అనేది లేదు దేవుని భయం అయితే అస్సలే లేదు అనమాట సో దేవర్ ఏంటంటే కంఫర్ట్ జోన్లు ఉన్నారు ఎవడేం చేస్తాడు నాకు నేనే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు అట్లా అయిపోయింది అందరూ సో ఎవరు కూడా మనకి ఏమి హాని చేయరని అక్కడ చెప్పుకుంటారు వాళ్ళు నిన్ను పుట్టించిందే దేవుడు కదా ఆ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఉండనిస్తాడా ఉండనియాడు ఎవరైతే నన్ను నాకంటే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళని నాకు అర్హుడు కాడు అని చెప్పిడు అక్కడ దేవుడు సో ఏంటంటే మనం కూడా ఎవ్రీ టైం ఆయనలో జీవించాలి ఆయనలో నాటబడాలి ఆయనతో మనము పెరగాలి ఆయన నీకు ఈరోజు అంతరంగంలో ఎట్లున్నావు బయట కూడా అలానే మనము జీవించాలి బయట మనం చూడ్కి మంచి ఉంటాము కానీ ఏంటంటే ఇక్కడ సల్మాన్ మహారాజు రాజులను చంపాలే వాళ్ళని చంపాలే అని అడగలేదు అండ్ ఏం చేసిండు బుద్ధి జ్ఞానము దయచేయమని అడిగిండు సో ఈరోజు బుద్ధి జ్ఞానం కంటే ఆయనకు ఐశ్వర్యము ఘనత ఈడ ఇచ్చిండు దేవుడు ఐశ్వర్యం ఘనత ఇచ్చిండు సో యొక్క దేవాలయం కూడా కట్టనికి ఆ యొక్క అక్కడ ఇచ్చిండు దేవుడు సో ఆయన తండ్రి కంటే ఆ అందరికంటే పూర్వీల కంటే సో ఆయన వంటి ఎవడు కూడా ఈరోజు లేడు సో ఇప్పటి వరకు కూడా జ్ఞానం అంటే సలమోన్ లాంటి జ్ఞానం ఎవరికి కూడా లేదని మనము చదువుతుంటాం సో అది ఉన్నది సో ఆ యొక్క జ్ఞానంని మనం తీసుకొని సో మనం కూడా మన స్టడీస్ లో కానీ ప్రతి ఒక్క ఉండాలి వ్యాక్సేషనెస్ గా మనం ఉంటే మనం ఏంటంటే ముందుకు సాధవుతాం ఇంకొక వచనం చూస్తే ఇక్కడ జాన్ యోహన్ సువార్త ఇక్కడైతే వేసుప్రభు వారు చాలా శోధింపబడ్డాడు పరిచయలు శాస్త్రులు వాళ్ళందరితోటి ఇక్కడ శోధింపబడ్డాడు జాన్ ఎయిట్ యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము వాటి నుంచి చూద్దాం తీవుని వలన వీణిన సత్యము మీలో చెప్పిన వాడనైన నన్ను మీరు ఎప్పుడు చంప అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము దేవుడు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లా నేను ఏం చేస్తుండే అక్కడ ఏంటంటే యూదులతో అక్కడ మాట్లాడుతుండు సో ఆయన నిజముగా నా శిష్యులై ఉండి సత్యంను గ్రహించేదరు నిలిచిన వారైతే వాక్యమందు మందు వారైతే నిజంగా నాకు ముప్పై వచనం చూస్తే కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్య మందు వారైతే నిజంగా నా శిష్యులై ఉండి సత్యంను గ్రహించేదరు అప్పుడు సత్యం స్వాతంత్రులుగా చేయనని చెప్పగా సో ఏంటంటే అక్కడ యూదులు ఆయనను అభండాలు చేస్తున్నారు ఆయన ఎప్పుడు దొరుకుతాడు అప్పుడు పట్టుకుందామని అక్కడ చూస్తారు చూసినప్పుడు దేవుడు ఏంటంటే సత్యంలో ఉన్నవారు ఎవరు ఆయన తండ్రి సత్యంలో ఉన్నాడు ఏసు కూడా సత్యంలో ఉన్నాడు సో ఆయనను తండ్రి పంపించింది కాబట్టి సత్యంలో ఆయన ఉన్నాడు సో ఇక్కడ ఏం చేస్తుండంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే యేసు వారితో ఇట్లా అనడు వచనం చూస్తే ఏసు వారితో ఇట్లా దేవుడు మీ తండ్రి మీరు నన్ను ప్రేమించురు నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నాంతట నేని వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు చూసారు ఆయన దేవుడు మీ తండ్రి మీరు నన్ను ప్రేమితురు అంటే యేసు ప్రభును ప్రేమిస్తరు ఆయన తండ్రిని గుర్తుపడితే వీళ్ళు యేసుప్రభును గుర్తుపడతారు అని యూదులకు అక్కడ చెప్తుండ నేను దేవుని యుద్ధం నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు అంటే దేవుని యుద్ధం నుండి బయలుదేరాను నా నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపించిండు ఆయననే నన్ను పంపించిండు మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేర కుండున్న వలనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తుండు యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తుండంటే అపవాది సంబంధులు సో ఏదైతే తండ్రి నుంచి వచ్చిండు ఆ తండ్రే యేసుప్రౌని పంపించిండు అంటే ఈయన బోధ అక్కడ వాళ్ళు వినక్కుండుట లేదు ఎందుకు వింటలేదు అంటే ఆయన సత్యంలో ఉండు ఆయన తండ్రిని ఎరుగుతుండు ఆ తండ్రి పంపించడని వీళ్ళకు తెలియదు అనమాట యూదులకు తెలియదు ఆయన మీద అపాసకంగా మాట్లాడుతురు మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది చూడరు మీ తండ్రి అపవాది సంబంధులు అపవాది సంబంధులు డైరెక్ట్ చెప్పేసింది మీ తండ్రి దురాశలు నెరవేర్చి గోరుచున్నారు ఆది నుండి నాడు హర హరహంతకుడు అయ్యుండి సత్యం మందు వాడు కాడు వాణి ఎందు సత్యమే లేదు చూసి ఇక్కడ అపవాది సంబంధులు మనము ఉంటే మన దగ్గర ఏముంటది సత్యం ఉండదు ఆది నుండి నరహంతకుడు అయ్యుండి సత్యం మందు నిలిచిన వాడు కాదు మనం అట్లా ఉన్నామనుకో ఆది నుంచి మనము నరహంతకుడు సత్యము మనలో నిలిచి ఉండదు వాణి ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడను చూసురా మనకి అబద్ధం ఆడునప్పుడు ఏసు చెప్తుండు అబద్ధం తన స్వభావము మాట్లాడను వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు చూసిరా జనకుడు అబద్ధకు అబద్ధమునకు జనకుడు ఏంటంటే అబద్ధకుడు అంటే అబ అబద్ధము ఆడేటప్పుడు జనకుడై ఉన్నావు అందరికీ అబద్ధంకి తండ్రి అయి ఉన్నావు అంటుడు ఇక్కడ ఎంత పెద్ద మాట చెప్తుండు సో నువ్వు అబద్ధం ఆడుతున్నావా సత్యంలో ఆ ప్రవర్తనే నీకు చేంజ్ అవుతుంది అసత్యంలో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రవర్తన ఆ యొక్క టాప్ టు బాటమ్ మనము చేంజ్ అవుతామని ఇక్కడ యేసు చెప్తుండు ఆ అబద్ధమునకే నువ్వు జనకుడు ఉన్నావు తండ్రి అయి ఉన్నావు అనమాట జనకుడు వాడు అబద్ధం వాడు అబద్ధికుడను అబద్ధులకు జడుకుడై ఉన్నాడు నేను సత్యంనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు ఏసు ప్రభు ఏం చేస్తుండు సత్యము చెప్తుండు ఆయన కూడా ఆయనని నమ్ముతలేరు అక్కడ యూదులు ఏం చేస్తుండే ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు మనకు పట్టుకుందాము రాజులకు రాజు అని చెప్తుండు అక్కడ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన తండ్రి పంపించిండు తండ్రి పంపించాడు కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చనీకి ఇక్కడ ఏసు వచ్చిండు అంటే చిత్తం నెరవేరాలంటే ఆయనతో సహకరించనీకి ఆయన తండ్రిని ఉన్నవారు ఇక్కడ ఉండాలి అండ్ ఆల్సో అబ్రాహాం గురించి కూడా ఇక్కడ యూదులు మాట్లాడతారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా అంటున్నాడు నేను ఉన్నానని ఇక్కడ కింద వచ్చినంలో ఫిఫ్టీ సెవెన్ అక్కడ ఆయన చెప్తున్నాడు సో ఏంటంటే ఆయన సత్యవంతుడు కాబట్టి మనం కూడా సత్యవంతుడుగా మనము జీవించాలి సత్యవంతంగా మనం అంతరంగంలో జీవిస్తున్నామా లేదా ఇక్కడ చూస్తే ఫిఫ్టీ వర్సెస్ చూస్తే ఒకడు నా మాట గాయకునేలా వాడు ఎన్నడును మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను చూసినా ఈశుప్రభు మాట మనం గాయకున్నాం అనుకో మరణం పొందడు ఆత్మరూపకంగా ఎన్నడును మరణం పొందడు మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుతాము ఏమంటారు యూదులు అపాసం చేస్తురు ఈశుప్రభుకు దయ్యం పట్టినని వాళ్ళు చెప్తున్నారు సో ఆయన సత్యవంతుడు ఈరోజు ఆయనలో ఉంటే మరణము లేదు నువ్వు సత్యంగా ఉన్నావా మనము సత్యంగా జీవిస్తున్నావా అంతరంగంలో కూడా సత్యం ఉండాలి అంతరంగంలో లేకపోతే పైన పైన ఉంటే ఆయన ఈరోజు నిన్ను నన్ను ఆయన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్నాడు మనకి సో విలువ పెట్టింది దానికైనా మనసులో ఒకటి బయట ఒకటి మనము చెప్పవద్దు మనసులో ఏదుందో అదే మనకు ప్రధాన మీద మనకి రావాలి ఇప్పుడు ఏంటంటే దేవుని జ్ఞానాన్ని మనము చేర్చుకోవాలి దేవుని జ్ఞానము మనలో ఉంటుందా ఎందుకుంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ అంతరంగంలో సత్యాన్ని మనము నాటుకోవాలి హృదయపూర్వకంగా సత్యాన్ని పలకాలి సత్యం అభివృద్ధి కలిగిస్తుంది సత్యంలో ఉంటే మనకు మరణం కూడా రాదని ఇక్కడ యేసు చెప్తున్నాడు క్రైస్తవులు చాలా మంది అబద్ధాలు ఆడతారు ఒకరితో ఒకరు నెమ్మదిగా ఉండరు సత్య సరైన దేవునితో సమాధానం ఉండరు విశ్వాసంలో ఉండే అబద్ధాలు మోసం అంతా క్రీస్తు సంఘానికి వ్యతిరేకమైన పాపం సత్యానికి పవిత్రతకు మంచితరానికి వ్యతిరేకంగా ప్రతిదాని విశ్వాసులు తీసుకోవాలి వాటిని అనుగుణంగా ఆయన ప్రతిదాని ఆచరణలో పెట్టడం ఆరంభించాలి ధరించుకోవడం ప్రవర్తనలో సూచిస్తుంది ఒక విశ్వాసి క్రీసులో ఏమిటో బట్టి అతని ప్రవర్తన ఉండాలి అతను కొత్త సృష్టిగా జన్మించాలి ఆ విధంగా ప్రవర్తించాలి కపటం పెట్టుకొని ఒకటి పెట్టుకొని ఉంచుకొని బయటకు వేరే విధంగా మనకు కనిపిస్తారు విశ్వాసులు కూడా అంతరంగంలో ఆధ్యాత్మికమైన మళ్ళా సత్య సంబంధ యథార్థ గురించి ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ ఏంటంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి యథార్థంగా ప్రవర్తించి ఉండాల్సిందే ఇక్కడ ఏం చెప్తుండంటే టైం మనకు సరిపోలేదు కాబట్టి ఎఫ్ఏసి నాలుగో అధ్యాయం పదిహేను చూద్దాము ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటప్పు మనం అన్ని విషయంలో ఎదుగుదుము ప్రేమ కలిగి సత్యం చెప్పాలి క్రీస్తు వలె ఉండుటకు మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన గుణగణాలు మనలో కనిపించాలి ఆ యొక్క ప్రేమ అనేది ఆయన ప్రేమమాయుడు కర్ణమాయుడు కదా ఆయన గుణగణాలు మనలో ఎందుకు కనిపిస్తలేవు మనలో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కటి ఎవరన్నా ఏమన్నా చేంజ్ అయిపోతుంది యుద్ధం పండ్లు పెద్ద చేస్తాము ఏంది ప్రతి చేంజ్ అయిపోతుంది టాప్ టు బాటమ్ సో ఇన్నర్ పార్ట్స్ అనేది ఇన్నర్ పార్ట్స్ కూడా యొక్క మనకు కనిపిస్తే తెలుస్తుంది అది ఎట్లా కానీ మనకి ఇన్నర్ పార్ట్స్ అనేది కనిపయదు అంతరంగంలో ఏం జరుగుతుందో మనకు కనిపించదు సో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము ఆయన శిరస్సై ఉన్నాడు మనకు శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వ చక్కగా అమర్చబడి తనలో ప్రతి అవయము తన తన పరిమాణం చొప్పున పని చేయిచుండగా ప్రతి కీళ్ళు కలిగిన బలము చేత అతుకబడి ఇక్కడ చూస్తున్నారా ఆయన శిరస్సై ఉన్నాడు మనకి అనే కీళ్ళులో మనము సర్వ శరీరులు చక్కగా అమర్చబడేరు మన సర్వ శరీరము ఒకగా అమర్చబడినము తనలో ప్రతి అవయము తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా సో ఏ పని యొక్క పని చేస్తుంటుందండి హృదయం అనే పని సత్యం పలకాల గాని అబద్ధం పలికి వేరే మీద నింద వేయొద్దు మీద అబద్ధ మాటలు మనము మాట్లాడద్దు ఇక్కడ యేసు కూడా అక్కడ సత్యంలో ఉండమని చెప్తుండని మనం ఏం చేస్తున్నాము ఆయనకు దయ్యం పట్టిందని అక్కడ యూదులు అక్కడ చెప్తున్నారు సత్యంలో ఉన్నవారికి మరణము లేదంటుంది సో ఈ రోజు నువ్వు సత్యంలో ఉన్నవనుకో ఎన్ని రోజులైనా మనకు సత్యము కరెక్ట్ ఉంటుంది అంతరంగంలో కూడా మనము సత్యంతో జీవించాలి ప్రతి కీలు వలన కలిగిన బలము మనము ఏమున్నాము సంఘము ఆయన సిరస్ అయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అవయంతో మనము రన్ చేస్తున్నాము చేత అక్కబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొని చున్నది ఇక్కడ చూస్తే కాబట్టి అన్య జను నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోలేదని ప్రభు నందు చూసిరా వారైతే అంధకారమైన మనసు తమ హృదయాన్ని కాఠిన్యం వలన తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడి తన మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొని ఎవరు అన్యులు అయితే అన్యులు ఎట్లా అజ్ఞానం చేత వాళ్ళు నడుచుకుంటారు జీవంలో లేరు వేరు పరచడబడేవారు తన మనసు కలిగిన వ్యర్థత అనుసరించి వాళ్ళు నడిచి నడుచుచున్నారు వారు సిగ్గు లేని వారై విధమైన అపవిత్రతను అత్యాచస్వ జరిగించు తన్ను తామే కామత్వంకు అప్పగించుకొచ్చు అయితే మీరు వేసుని గుర్చి విని ఆయన ఎందు సత్యం ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశించిన వారైన ఎడల మీరు అలా క్రీస్తును నేర్చుకున్న వారు కారు సో ఇట్లా ఏంటంటే అన్నిలో వాళ్ళు జీవిస్తురు అపవిత్రంగా జీవిస్తురు అబద్ధం మారుతురు సత్యంలో లేరు ఆయన తొలగిన వారు ఉన్నారు మనం అట్లా జీవిస్తున్నాం మనం అట్లా జీవించకూడదు ఎవ్రీ టైం మనము ఏదైనా సత్యం మాట్లాడి ప్రతి ఒక్కరికి అభివృద్ధికరంగా జీవించి ప్రతి ఒక్కరిని ఎవరు కూడా తిట్టకుండా మనం ఏంటంటే ప్రోత్సహించుకుంటూ మనము ముందుకు ఆయన మనము ఈరోజు ఉన్నాము ఉదయంలో ఒకటి పెట్టుకొని బయట మనము మాట్లాడదు అంతరంగంలో మనం ఏం నడుస్తుంది మనిషి అంతరంగం ఇంత చెడిపోయింది సో ఏంటంటే కంఫర్ట్ జోన్ ఎక్కువై ఆ ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుంటది ఇది చేస్తే అట్లుంటది ఇది చేస్తే అట్లుంటది సో ఏంటంటే ఆయన ఏం చేస్తుందంటే ఆయన గనపరిచిన వారిని గనపరుస్తుండు సో యేసు ప్రభుని ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ యూదులు ఆయనలో ఉంటే సత్యంలో ఉంటే ఇక్కడ ఏంటంటే జీవము అడుగుతుంది ఆయన మాట గాయకున్న ఏడల వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను సో ఇది మొత్తం అధ్యాయం చదవండి ఎయిత్ చాప్టర్ గ్రహణ ఎయిత్ చాప్టర్ థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు చదవండి సో మాకు టైం లేదు దాని వలన మనము ఊహించుకుందాము సో దేవుడు యొక్క వాక్యంని మనిషి అంతరంగంలో చెడిపోతుంది బాగా సో అంతరంగం ఎట్లా మనము తెచ్చుకోవాలి ఎట్లా మనము సాధించాలి అని చెప్తున్నాం మనకి సో దేవుడి యొక్క చిన్న వాక్యం ను దేవుడు దీవించును గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన ప్రభా నీకే వందనా స్తోత్రాలు దేవేసే మా ప్రభా దేవాసే మా ప్రభా బంగా ఇలా ఉన్న దేవ అంతరంగంలో మనం క్లీన్ మా ప్రభ క్లీన్నెస్ హార్ట్ మనకు దయచండి మా ప్రభ హృదయం దయచండి మా ప్రభా ప్రతి ఒక్కటి దేవ పలుకువాడే అటు తన చలికాన్ని కీడి చేడు దేవాసే మా ప్రభా ఎవ్రీ ఏం దేవా చలికాన్ని కీడి అబద్ధ మాటలు పలకకుండా దేవ మమ్మల్ని రక్షించండి మా ప్రభ దేవాసే మా అంతరంగంలో చెడిపోయి ఉన్నాం మా కంఫర్ట్ జోన్ ఎక్కిపోయింది మా ప్రభా దేవ తీర్చుకోండి మా దేవ మీరే సాయం దాయించండి మా ప్రభా వారికి ఏం కావాలో బిడ్డకు దాయించండి మా దేవ ఈ రోజు దేవాయసే ఎంతో విరిగి నలిగిన మనసు మాకు ఉంది మా మనసు మీతో రావాలా మా దేవ ఆత్మనే చూస్తానడు మా ప్రభా నలిగిన మనసు నా ప్రాణమా యహోవాన్ని సన్నతించము నా అంతరంగంలో సమస్యమా ఆయన నామం పరిశుద్ధ పరచవడం కాకమని చెప్తున్నాం మా ప్రభా మీరే సాయం దయచేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా పరిశుద్ధంగా ఉండి దేవా మీరు పరిశుద్ధి కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండి ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి ఒక్కటి గ్రహించుకొని మాట్లాడట సాయం దయచేయండి మా ప్రభా సల్మాన్ దేవ ఇచ్చిన జ్ఞానం మాకు దయచేయండి మా దేవ జ్ఞానం అడిగింది మా ప్రభా శత్రువుని అడగలేదు మా మరొకసారి దేవా జ్ఞానం ఆస్తి ప్రతి ఒక్కటి ఇచ్చారు మా ప్రభా ఘనత ఇచ్చారు మా ప్రభావా ఎక్కడ ఉన్నాను దేవ అటువంటి వాళ్ళు లేడని చెప్పారు మా మీరే సాయం దయచండి మా ప్రభా అటువంటి గుణగణాలు మాలో దయచండి మా ప్రభాస్ ఈ మనసు మీరు కలుగుటకు సహాయం దయచండి మా ప్రభా మేము మీరే తోడైన దాన్ని బట్టి వంద నాలుగు సంక్రాలుగా శుద్ధి కలిగిన కలుగుటకు సాయం దయచండి మా ప్రభా దేవాసం మా ప్రభా హ మాకు మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న ఏసీ ప్రీస్ ఆమె ప్రభు అయిన ఏసీ ప్రీస్ సమాధానం ఇక్కడ కూడా వచ్చారు ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబిపీఎం టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంటున్నారుక ఆ మేన్ సిస్టర్ ప్రైజ్ అందరికీ అందరికి ప్రైజులవాడు ప్రైజుల్లో అందరికీ